కాబట్టిదంతా కూడా స్పెక్యులేషన్ తప్పిస్తే దాంట్లో ఏమీ సారం లేదు అది అనవసరం ఆ పాయింట్ మనకు అనవసరం నేను పుట్టలేదు నేను గిట్టబోను అయో నిత్య శాశ్వతోయం పురాణ నా హన్యమానే శరీరే కాబట్టి నేను పుట్టలేదు నేను గెట్టబోను దేహం ఏదో నాడు ఇప్పుడు ఈ ఓంకార ధ్యానం ఎంతవరకు చేయటం అంతవరకు ఆ దేహం శిథిలమయ్యే వరకు నిజానికి దేహము శిథిలమై పడిపోయే టైంలో నేను ఓంకారాన్ని ధ్యానం చేస్తూ దేహాన్ని విడిచిపెట్టేస్తాను దేహాన్ని విడిచిపెట్టడం అంటే ఎలా ఉంటుంది గాలి పీలుస్తారు గాలి విడిచిపెడతారు ఇంకా విడిచిపెట్టిన తర్వాత ఇంకా పీల్చరు అంతే దేహాన్ని విడిచిపెట్టడం దేహాన్ని విడిచిపెట్టడం అంటే అదే కదండి ఇప్పుడు పీల్చాను విడిచిపెడుతున్నా మళ్ళీ పీలుస్తున్నా ఇంకా ఆ మళ్ళీ పీల్చడం ఉండదు అది విడిచిపెట్ట ఇంకా మళ్ళీ పీల్చడం ఉండదు దాని పేరు మామూలుగా యాతి యాతి విడిచిపెడుతున్నా యాతి పీలుస్తున్నా మళ్ళీ విడిచిపెడుతున్నా యాతి పీలుస్తున్నా మళ్ళీ విడిచిపెడుతున్నా యాతి పీలుస్తున్నా ఇప్పుడు ఇంక ఫైనల్గా విడిచిపెడుతున్నా ప్రయాతి ఇంక పేల్చడం ఇంక పేల్చరం ఫైనల్ దాన్ని ఎఫ్ ప్రయాతి దేహం త్యజన్ దేహమును విడిచిపెట్టి ప్రయాతి విడిచిపెట్టడం కూడా భవిష్యత్తులో కాదు అది కూడా వర్తమాన కాలమే త్యజన్ వ్యాహరన్ స్మరన్ త్యజన్ మనిషి వర్తమాన కాలంలోనే జీవిస్తాడు మనిషి భవిష్యత్తులో జీవించడు గతంలో జీవించడు మనస్సు మనస్సు గతంలో కానీ భవిష్యత్తులో కానీ చక్కర్లు కొడుతూ ఉంటుంది మనిషి జీవించేది వర్తమాన కాలంలోనే మీకు రహస్యం చెప్తా మీరు మనస్సులో ఆలోచనలు అన్నీ గాలిని మాత్రమే అలా పరిశీలిస్తూ మీరు ఉండండి ఒక్క ఇలా అలా గాలిని మాత్రమే పీలుస్తూ విడిచిపెడుతూ ఉండాలి మనస్సు గాలి మీదనే శ్వాస మీదనే పెట్టాలి ఇప్పుడు చెప్పండి నాకు మీరు మనస్సుని శ్వాస మీద పెట్టిన ఆ సమయం నిమిషం అయితే నిమిషం పది నిమిషాలు అయితే పది నిమిషాలు వాటెవర్ ఆ నిమిషంలో గతము ఉన్నదా చెప్పండి లేదు భవిష్యత్తు ఉన్నదా లేదు శ్వాస అంటే వర్తమానమే శ్వాస ఈక్వల్ టు వర్తమానము శ్వాసకి గతము భవిష్యత్తు ఉండవు వర్తమానమే ఉంటుంది అది శ్వాస యొక్క మహిమ గతము భవిష్యత్ అంటే మీరు కూర్చుని ఆలోచించండి అని నేను అన్నాను అనుకోండి మీరు కూర్చొని నేను అనక్కర్లేదు ఆ పని మీద ఎలాగూ చేస్తాను అప్పుడు ఏముంటుందండి మనస్సు ఆలోచిస్తుంటే ఏముంటుందండి గతం కొద్దిసేపు ఉంటుంది భవిష్యత్తు ఇంకో కొంచెంసేపు ఉంటుంది సో నేను హై స్కూల్లో చదువుకునేవ్వండి హై స్కూల్లో అల్లర్లో విభాగా చేస్తుండే వెళ్ళాం అయితే ఏప్రిల్ నెలలో అమెరికా వెళ్లాల్సింది ఉంది సో ఏమైంది అక్కడికి గతం నుంచి భవిష్యత్తులోకి ఏప్రిల్ లో అలా వెళ్ళేలా వస్తాను ఆ తర్వాత ఇక్కడే ఉంటాను అదంతా భవిష్యత్తు మా చిన్నప్పుడేమో స్కూల్కి హై స్కూల్ నుంచి అలా సినిమాలకు వెళ్తూ ఉండి వాళ్ళం అది కదా అంటే గతం భవిష్యత్తు భవిష్యత్తు గతం గతం భవిష్యత్తు భవిష్యత్తు గతం ఇది మనస్సు మనస్సుకి వర్తమానంలో ఉండడం చేత కాదు మనస్సు వర్తమానంలో ఉంది అంటే విలీనమైపోయి శుద్ధమైన ఎరుక అప్పుడే వర్తమానం మనస్సు సంకల్ప ప్రవాహం సాగుతున్నంతసేపు వర్తమానం లేదు గతమేనా ఉంది భవిష్యత్నా ఉంది ఇంకా శ్వాస దగ్గరికి వస్తే శ్వాసకి మనస్సుకి ఎంత తేడాయో చూడండి శ్వాసలో గతం లేదు భవిష్యత్తు లేదు వర్తమానమే ఉంది కాబట్టి ఓంకారాన్ని ఎప్పుడు ధ్యానం చేస్తారు ఓంకారాన్ని ఎప్పుడు ఉచ్చరిస్తారు వర్తమానంలో ఓంకారాన్ని ఉచ్చరిస్తూ ఆత్మ చైతన్యంలో విలీనమై ఎప్పుడు ఉంటారు వర్తమానంలో ఆఖరిసారిగా దేహం నుంచి త్యాగం చేసేసేది ఎప్పుడు దేహాన్ని త్యాగం చేసేది వర్తమానంలో వర్తమానమే సత్యము గతము కేవలము స్మృతిలో మాత్రమే ఉన్నది తప్ప వస్తువుగా లేదు భవిష్యత్తు కూడా మీ ఊహాజన్యమే తప్ప దానికి వాస్తవికత లేదు వాస్తవికత ఇప్పుడు నవ్ నవ్ ఈజ్ ద ట్రూత్ ఆ ట్రూత్ని మనకు అనుభవానికి తెచ్చేది ఓంకారము ఓంకార ధ్యానము శ్వాస ధ్యానము శ్వాసను ధ్యానం చేస్తూ ఓంకారాన్ని ధ్యానం చేయటం దాంట్లో శ్వాస కూడా ఇమిడి ఉంటుంది దానికి సింపుల్గా ఓంకార ధ్యానము అని పేరు కాబట్టి మనము తీర్థయాత్రలు యజ్ఞాలు యాగాలు దానాలు తపస్సులు ఇవన్నీ చేశారు చాలా చేశారు మీరు ఎవడికి జాతం అయింది వాడికి చేశాడు సో చేసినవి ఎవో చేసాం కుర్రాళ్ళు యంగ్ పీపుల్ ఇంకా భవిష్యత్ ఇంకా చేయాలనుకుంటే చేయవచ్చు ఇకన్ డూ సో నన్ను ఎవరో అడిగారు మాన సరోవరం వస్తావా ఒకసారి వెళ్ళొచ్చాను ఇంకోసారి ఏముంది అలా పడిపోతూ ఉండొచ్చు ఏం సమస్య ఏం కాదు వస్తావంటే ఇంకా రానండి అయిపోయింది ఇంకా తీర్థయాత్రలు బంద్ మరి ఇంకేం చేస్తావా తీర్థయాత్రలు మానేసి ఏం చేస్తావా అంటే గాలి పీల్చి విడిచిపెడుతూ ఉంటాను ఓన్లీ దట్ ఐ విల్ నథింగ్ ఎల్స్ ఓంకారంతో పాటుగా దేహం తిరగాల్సిన చోటికి తిరుగుతూ ఉంటుంది నేను ఓంకార ధ్యానం చేస్తూ ఆత్మనిష్ఠున్నై ఉండిపోతాను నేను పని కట్టుకుని సంకల్పించి తీర్థయాత్ర చేయడం అనేది ఇంకా లేదండి ఇప్పుడు ఇంకా ఓంకార ధ్యానం చేస్తూ ఉంటాం ఎంతవరకు చేస్తావా ఓంకార ధ్యానం అంటే యహ్ ప్రయాతి త్యజన్ దేహం దేహాన్ని శ్వాస విడిచిపెట్టే వరకు ఓంకార ధ్యానం చేస్తూ ఉంటాం అలా చేస్తే స యాతి అది కూడా వర్తమానమే యాతి కూడా వర్తమానమే దీంట్లో ఎక్కడ భవిష్యత్ అనేది ఉండదు స యాస్యతి పరమాంగతి ఉండదు శ్యా ఉండదు సయాతి పరమాంగతి వర్తమాన కాలంలోనే ఉంటాడు వర్తమాన కాలంలోనే ఆ పరమ ఆత్మ చైతన్యంలో విలీనుడై ఉంటాడు చాలా గొప్ప శ్లోకం భాష్యకారులు ఏమన్నారో చూద్దాం ఓమితి ఓమిత్యేకాక్షరం బ్రహ్మా బ్రహ్మణ అభిధానభూతం ఓంకారం బ్రహ్మకు అభిధానము నేమ్ అభిధానము అంటే నేమ్ బ్రహ్మ నేమ్డ్ నేమ్ నేమ్డ్ నేమ్కి నేమ్డ్కి లోకంలో తేడా ఉంటుంది వేదంలో అభేదము శాస్త్రంలో అభేదము ఉంటుంది ఇప్పుడు ఉదాహరణకి రేడియో అన్నాను అనుకోండి రేడియో ఆర్ఏడిఐఓ అది నోట్లో ఉంది అన్నమాట రేడియో ఇది నేమ్ నోట్లో ఉంది వస్తువు ఎక్కడుంది ఇక్కడు బయట ఉంది రేడియో ఎక్కడుంది వస్తువు ఎక్కడుంది రేడియో ఉన్న రేడియో శబ్దం ఉన్న చోట వస్తువు లేదు ఇప్పుడు శబ్దం ఉన్న చోట వస్తువు ఉంటే అన్ని సమస్యలే కొన్ని సమస్యలు ఉంటాయి కొన్ని లాభాలు ఉంటాయి సమస్య ఏమిటి లాభం ఏమిటి లడ్డు అనగానే అది నోట్లో ఉందనుకోండి అంతా లాభమే ఏమండే అగ్ని అనగానే అగ్ని నోట్లో ఉందనుకోండి చాలా ఇబ్బంది కిరసనాయిలు అనగానే అది వచ్చే నోట్లో ఉందనుకోండి చాలా కష్టం కాబట్టి లోకల్లో నేమ్ నోట్లో ఉంటుంది వస్తువు బయట ఉంటుంది రెండు విడివిడిగా ఉంటాయి కానీ రెండు కలిసిపోయి రామ రామ అన్నారనుకోండి రామ రామ రామ ఈజ్ ద నేమ్ రాముడు నేముడు ఈ నేముడు రాముడు ఎక్కడ ఉంటాడో తెలుసిన రామ అనే నేమ్లో ఉంటాడు నేము బయట ఉండడు నేమ్లోనే ఉంటాడు రామనామంలో ఉంటాడు రాముడు ఒకప్పుడు అవతార సమయంలో అయోధ్యలో ఉండేవాడు ఇప్పుడు ఎక్కడున్నాడు ఇప్పుడు సాకేత లోకంలో ఉన్నాడు ఇది అలా చెప్పే సందర్భం వేరే ఉంటుంది చెప్పాను కదా ఇందాక ఉత్తు దేవుడు అసలైన దేవుడు అని అలాగనమాట అలా కాదు మీరు భక్తితో సంసార చింతన పక్కన పెట్టి భక్తితో హృదయంలో రామ రామ రా హృదయంలో హెడ్లో కాదు హృదయంలో ఏ ధ్యానమంతా హృదయం ఓంకారం కూడా హెడ్ కాదు హృదయం హృదయంలో రామ రామ రామ అనే ఏకాగ్రంగా మీరు అన్నట్లయితే హృదయంలో రాముడు ఉంటాడు ఆ శుద్ధమైన చైతన్యం రూపంగా ఉంటాడు ఓంకారం కూడా అంతే రామా సగుణం ఓంకారం నిర్గుణం అంతే తేడా సో అనే శబ్దము అదే బ్రహ్మ అదే పరమాత్మ ఇంకంతకంటే భిన్నంగా ఉండదు కాబట్టి ఇది నామరహస్యము అంటారు నామరహస్యం సీక్రెట్ ఆఫ్ గాడ్స్ నేమ్ వాట్ ఈస్ ది సీక్రెట్ ఇన్ ది వర్ల్డ్ నేమ్ అండ్ నేమ్డ్ ఆర్ డిఫరెంట్ దాస్ ఇన్ ది కాంటెక్స్ట్ ఆఫ్ గాడ్ నేమ్ ఇట్స్ సెల్ఫ్ ఇస్ ది గాడ్ నేమ్ ఇట్స్ సెల్ఫ్ ఈస్ ది గాడ్ దట్ ఈస్ ది సీక్రెట్ ఆ సీక్రెటే ఇక్కడ శ్రీకృష్ణుడు చెప్తున్నాడు ఓమిత్యేకాక్షరం బ్రహ్మ ఆ అభిధానమే బ్రహ్మ అభిధానానికి అభిధేయానికి అభేదము మాండూక్యంలో ఆగమ ప్రకరణలో పెద్ద టాపిక్ అది ద నేమ్ అండ్ ద నేమ్డ్ ద డెసిగ్నేషన్ అండ్ ద డెసిగ్నేటెడ్ ఆర్ వన్ అండ్ ది సేమ్ అభేదం అదే అద్వైతం అంటే ద్వైతం అంటే ఏమిటి డెసిగ్నేటెడ్ రాముడు సాకేత లోకంలో ఉన్నాడు డెసిగ్నేషన్ రామనామం నా నోట్లో ఉంది నేను ఇక్కడ కూర్చున్నాను ఇది ద్వైతం అద్వైతము నేను లేదు రామా అనుకుంటే ఇంక నేనే ఉంది నేను రామాలో విలీనం అయిపోలేదండి ఇంకా ఉందా నేను రామా అని భక్తితోటి ఏకాగ్రతతోటి మీరు అంటున్నప్పుడు నేను లేదు రామాయే ఉంది ఆ రామనామమే ఉన్నది అదే రాముడు ఇంకా అంతకంటే వేరే రాముడు ఎక్కడి నుంచి వస్తాడు అదే రాముడు ఇది అద్వైతం కాబట్టి ఓమిత్యేకాక్షరం బ్రహ్మ వ్యాహారం ఉచ్చారయన్ సో ఏత్యేవాక్షరం బ్రహ్మ ఏత్యేవాక్షరం పరం కఠోపనిషత్తులు సగ్గదే ఇక్కడ వచ్చిన చూడండి సయాతి పరమాంగతి సో ఈ ఓంకారమే బ్రహ్మ ఈ ఓంకారమే మోక్షము ఈ ఓంకారమే పరమగతి ఈ ఓంకారమే పరమపదము పరమ పదము అంటారు చూడండి వైకుంఠము ఓంకారమే వైకుంఠము ఓంకారము ఏ హృదయం నుంచి పుడుతోందో అదే వైకుంఠము ఆ రకమైన గుర్తింపు రావాలి ఆ గుర్తింపు రావడానికి ఆటంకం ఏమిటో తెలుసునండి మనస్సే ఆటంకం మనస్సేమని చెప్తుందంటే నేను అల్పుడను ఇక్కడ పడి దేవుడు మహాత్ముడు మహాన్న ఎక్కడో ఉన్నాడు పరోక్షంగా ఉన్నాడు అని మనస్సు ఓ గోడని కట్టి ఆ గోడే ఆటంకం దాన్ని మీరు తీసి పక్కన పెట్టడానికే మీరు ధ్యానం చేయాల్సి ఉంటుంది ఈ ఓం అనేదే ఓం అనేదే బ్రహ్మ ఓమిత్యేకాక్షరం బ్రహ్మ ఇదే ఇది ఇది నకిలీ దేవుడు కాదు ఉత్తు దేవుడు కాదు అసలైన సిసలైన దేవుడు ఓమిత్యేకాక్షరం బ్రహ్మ ఆ విధంగా తెలుసుకుని దాన్ని ఉచ్చరించాల్సి ఉంటుంది వ్యాహారం ఉచ్చారయం తదర్థభూతం మాం ఈశ్వరం అనుస్మరన్ అనుచింతయన్ ఆ ఓంకారము యొక్క తాత్పర్యం ఏమిటంటే ఆత్మచైతన్యం పరమాత్మయే ఓంకారము యొక్క అర్థం అకారముకారమకారముల కలయిక ఒక శబ్దం శబ్దానికి అర్థం ఉంటుంది వాక్కు అర్థం శివుడు పార్వతి వాక్యేమో శివుడు లేకపోతే వాక్కు పార్వతి అర్థం శివుడు వాగర్థావి సంపృక్తం అని కాళిదాస్ అంటాడు కాబట్టి ఓంకారమే అది ఈశ్వరుడు అని స్పష్టంగా తెలుసుకుంటూ ఓంకారం యొక్క అర్థభూతమైన పద పదార్థ పద ఎక్కడుంది ఇక్కడుంది ఓ ఇక్కడు ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చింది పద ఎక్కడుంది ఇక్కడుంది అర్థ పదము యొక్క అర్థం ఎక్కడుంది ఇక్కడే ఉంది ఎక్కడో మరి ఇంకో చోట కాదు అది ఇక్కడే ఉంది కాబట్టి వాస్తవంలో పదాన్ని పదార్థాన్ని విడదీయలేరు ఇక్కడ ఈ సందర్భంలో యు కెనాట్ సపరేట్ ది టూ సో ఆ విధంగా తెలుసుకుని మనస్సును దాని ఎందు విలీనము చేసి ఉంచుతా దానినే చింతనము అంటారు ఇప్పుడు ఆత్మధ్యానము అని ఒకటి ఉన్నది ఆత్మధ్యానం ఇప్పుడు మీరు ఒక రూపాన్ని ఇచ్చి ఈ శ్రీకృష్ణ రూపము ఏదో మురళి పింఛము ఆ రూపాన్ని ధ్యానం చెయ్యి అని అన్నారు అనుకోండి మీరు ఏదో చేస్తారు ఎలా చేస్తే అలా చేస్తారు ఒకప్పుడు మనస్సు కుదురుతుంది ఒకప్పుడు చిల్ ఏం చేసినా ఏదో ఒకదో గొప్ప దాన్ని రూపధ్యానము అని అంటారు రూపాన్ని ధ్యానం చేస్తారు ఏమంటే శబ్ద ధ్యానము ఓన్నమ శివాయ ఈ మంత్రాన్ని మీరు ధ్యానం చేయండి అని అన్నారనుకోండి అప్పుడేం చేస్తారు ఇక రూపం అక్కర్లా శబ్దమే సో ఓం నమ శివాయ ఓం నమఃివాయ అనే ఆ శబ్దాన్ని దాని అర్థాన్ని భావన చేసుకుంటూ రూపంతో సంబంధం లేదు సో ధ్యానం చేస్తారు అది శబ్ద ధ్యానం ఆత్మధ్యానం చేయమన్నారు అనుకోండి ఇప్పుడు ఎలాగా రూపధ్యానం చేయమంటే రూపాన్ని ధ్యానం చేస్తారు శబ్ద ధ్యానం చేయమంటే శబ్దాన్ని ధ్యానం చేస్తారు ఆత్మధ్యానం చేయమంటే ఎలా చేస్తారు ఆత్మ ఆత్మ ఆత్మ అలా అనుకుంటూ కూర్చుంటారా కాదు ఆత్మధ్యానం అంటే అధ్యానమేవ ఆత్మధ్యానం దేన్ని ధ్యానం చేయొద్దు అదే ఆత్మధ్యానం అంటే ఆత్మ అంటే తన స్వరూపమే దేన్ని ధ్యానం చేస్తారో అది అయిపోతూ ఉంటాడు మనిషి రూపాన్ని ధ్యానం చేస్తే రూపం అయిపోతాడు శబ్దాన్ని ధ్యానం చేస్తే శబ్దం ఏది ధ్యానం చేయలేదనుకోండి తాను తానుగా ఉండిపోతాడు ఆత్మధ్యానమే అధ్యానమేవ ఆత్మధ్యానం అచింతనమేవ ఆత్మచింతనం దేన్ని చింతించ సంకల్పించకుండా ఆత్మచింతనము కాబట్టి ఓంకారం ఎప్పుడైతే మీరు ఉచ్చరించారో సకల సంకల్పములు విలీనమైపోతాయి ఇంకా సంకల్పమేం మిగలదు అని దెర్ ఈజ్ అ సమాధి అన్ ది టిప్ ఆఫోమ్ మీకు సమాధి అనే దాని గురించి మీకు ఏవేవో భావాలు ఉంటాయి ఎక్కడెక్కడో ఏదో విని ఉంటారు సమాధి అంటే ఇలా ఉంటుంది అలా ఉంటుంది ఏదోలా ఉంటుంది ఏదో ఫ్లాషెస్ వచ్చేస్తే శక్తి వచ్చేస్తుంది అలాగేదో వినుంటారు సమాధి అంటే దాంతో ఈ సమాధి మనకి లేదే అని కూడా అనిపిస్తుంది కానీ సమాధి మీరే సమాధి అండి మీరే సమాధి సమాధి మీకంటే భిన్నంగా ఎలా ఉంటుంది సమాధి అంటే ఏమిటి అన్ని సంకల్పములు సమ్యకు అధీయంతే అస్మిన్ సంకల్పములన్నీ దేన్నించి పుడుతున్నాయో ఏ చైతన్యం నుంచి పుడుతున్నాయో ఆ చైతన్యములందే సంకల్పములన్నింటినీ విలీనము చేయుట దాని పేరు సమాధి మీరు ఇలా నిటారుగా కూర్చుని ఓంకారాన్ని చెప్పి చెప్పిన తర్వాత నిశ్శబ్దంలో ఏమో ఏ సంకల్పాలున్నాయో మీకు మీరే చెక్ చేసుకుని చూసుకోండి ఓ ఆ నిశ్శబ్దంలో సంకల్పాలు ఏమున్నాయి ఏ సంకల్పాలు లేవు హోగయా సమాధి అదే సమాధి అంటే కాదండి మళ్ళీ వచ్చేసి మళ్ళీ చెప్పు ఓంకారం మళ్ళీ వచ్చేస్తే మళ్ళీ చెప్పు ఓంకారం కాబట్టి నాకు సమాధి లేదు అనేటువంటి ఆ సమాధి ఎందు పరోక్ష బుద్ధి దేవుడు ఎక్కడో ఉన్నాడు అంటే పరోక్ష బుద్ధి వచ్చేసింది కదా నాకు సమాధి లేదు నేను అల్పుడను నాకు సమాధి లేదు అనే భావాన్ని కూడా మీరు త్యాగం చేసేయాలి మీరు ఆత్మస్వరూపులు అవునా కదా ఆత్మస్వరూపులైతే మరి సమాధి లేదని ఎందుకు అనుకుంటున్నారు ఆత్మ అంటే సమాధియే సమాధి పేరే ఆత్మ ఎందుకంటే ఆ ఎరుక నుండియే ఆత్మ ఆ ఎరుక నుండియే సకల సంకల్పాలు ఆవిర్భవిస్తూ ఉంటాయి ఆవిర్భవించిన ప్రతి సంకల్పము విలీనం అయిపోతూ ఉంటుంది ఇప్పుడు తరంగం పుట్టిందండి ఈ తరంగం ఏమనుకుంటుందంటే సముద్ర దేవత నాకు లేకుండా అయిపోయింది అని తరంగం అనుకుంటే అది ఎంత అందంగా ఉందో సమాధి నాకు లేదు అనుకుంటే కూడా అంతే కాబట్టి సమాధి నాకు లేదు అనే భావనని పక్కనబెట్టి ఓ మహాత్ములు చెప్పేవారు ధెరీ సమాధి అన్ ది టిప్ అఫో ఆ ఓంకారం యొక్క టిప్ అగ్రమునందు ఏముంది సమాధి గలదు ఓ సమాధి ఎందుకంటే ఆ నిశ్శబ్దము అది ఆకాశము వంటి జ్ఞానము జ్ఞానైన ఆకాశ కల్పేనా ఐ ప్యూర్ అవేర్నెస్ ఆ నిశ్శబ్దం అదే సమాధి ఈ లోపల ఏదో సంకల్పం పుట్టిందనుకోండి సమాధి పోయింది మళ్ళీ సంకల్ప ప్రవాహంలో పడ్డాం మళ్ళీ ఓంకారని చెప్తే మళ్ళీ సమాధి సో ఈ విధంగా ఓంకారాన్ని ధ్యానం చేయాలి ప్రయాతి మ్రియతే ఎప్పుడూ కూడా మరణించ మరణం విషయంలో ఇన్సూరెన్స్లో ఇవి కావాలంటే పెట్టుకోవాలి దాని గురించి నేనేమీ కాదన్ను ఇన్సూరెన్స్ చేసుకోవాలని మీరు అనుకుంటే చేసుకోండి దాని డైనమిక్స్ ఏమిటో నాకు తెలియదు దాని గురించి వాకప్ నన్ను ఎవరు అడిగారు ఇన్సూరెన్స్ కావాలని వద్దులేపత్ దానికి బాగానే ఉన్నాను అవసరమైనప్పుడు చూద్దాం అని చెప్పేసి నేను దాన్ని పక్కన పెట్టాను మీరు ఇన్సూరెన్స్ కావాలనుకుంటే దయచేసి గో అండ్ డూ ఇట్ మీకు వాళ్ళకి రుణానుబంధం ఉంటుంది మీ డబ్బులు కొన్ని వాళ్ళు గుర్తించేసుకుంటారు ఆ తర్వాత అయ్యి అవుతుంది చూడవచ్చు సో డూ దాట్ బట్ మరణం మరణము నేను మరణిస్తాను అనే దృష్టి ఉండకూడదు నహన్యతే హన్యమానే శరీరే అని ఉండాలి అహం అంటే ఏమిటో తెలుసిన అహం తెలుగులో నేను సంస్కృతంలో ఏమంటారు తెలుగులో నేను సంస్కృతం ఏమిటి అహం అహంకి వ్యుత్పత్తి ఉంది దాని ఎటిమాలజీ నహన్యతే ఇది అహం నహన్యతే ఇది అహం అంటే నా హం హే హైంది నహన్యతే ఇది అహం సో తర్వాత ఇంకో అర్థం ఉంది నా హి ఇది అహం నాయం హి నా నా హి ఇది అహం నా హన్యతే అహం కాబట్టి నేను పుట్టాను పాట పాడుకుంటూ జీవించకూడదు నేను పుట్టలేదు అజహన్ నాయం హంతి నహన్యతే నేను నాకు మరణము లేదు అది దృఢంగా తెలుసుకోవాలి దేహానికి మరణం ఉంటే ఉండు కాక నాకు మరణము లేదు నేను మరణించబోటలేదు నేను ఉండిపోతాను అంతే నేను ఆ దేహత్యాగానికి సాక్షిగా ఉండిపోతాను అలా సాక్షిగానే దేహాన్ని విడిచిపెట్టేస్తాను ఈ దేహం పనైపోయింది మీరు కారు ఎక్కుతారు కారులో ప్రయాణం పూర్తయిపోతుంది లాంగ్ జర్నీ అనుకోండి ప్రయాణం పూర్తయిపోతుంది ఒకప్పుడు లాంగ్ జర్నీస్ చేస్తారు కార్లలో అమెరికాలో అక్కడ లాంగ్ జర్నీస్ చేస్తారు ఇక్కడ కూడా మా మిత్రుడు కానీ ఇక్కడ కారు ఎక్కి విజయవాడ వెళ్తాడు నేను చెప్పాను ఎందుకంటే ఆ కారు విజయవాడ అరడీ ట్రైన్స్ ఉన్నాయి ఏదో ట్రైన్ ఎక్కి కదా విజయవాడకి కార్ ఎందుకు వేస్ట్ కదా ఒక గంట ముందు వెళ్తున్నది ఒక గంట ఆలస్యంగా వెళ్తే నష్టమే వచ్చింది ఎందుకంటే ఆ రోడ్లో యాక్సిడెంట్స్ అవి ఉంటాయి మా ఆరోగ్యానికి మంచిది కాదని నేను అంటూ ఉంటాను కానీ వెళ్ళి వెళ్తూనే ఉంటారు సో కారు ఎక్కారు ఇక్కడ ఎక్కి విజయవాడలో అమ్మయ్యా అని అడుగు ఇలా వస్తారు అడుగు దిగుతాను కింద గే దేహం కూడా అంతే చాలా ఇంకా అయిందదో అయిందని దేహాన్ని త్యాగం చేసేస్తాను ఎలా త్యాగం కాబట్టి నేను మరణించుటలేదు నెంబర్ వన్ నెంబర్ టూ నేను దేహం త్యాగం చేసే సందర్భంలో ఇలా త్యాగం చేస్తాను అని ఇప్పటి నుంచి సంకల్పించుకోవాలి కొంతమంది ఎలా సంకల్పించుకుంటారంటే నేను చచ్చిపోయినాటికి నా కొడుకులు కోడళ్ళు మనవాళ్ళు కూతుళ్ళు అందరూ రావాలి అల్లుళ్ళు కూడా రావాలి అల్లుళ్ళు ఎందుకంటే కొనివాళ్ళు అందరూ అల్లుళ్ళు పెద్ద అల్లుండి చూడలేకపోయి చచ్చిపోతానేమో చచ్చిపోయే లోపల చూస్తానో చూడలే క్యా బాతే సంసారం చాలా బంధించి పెడుతుంది జనాన్ని అలాగా అలాగా కళలో కూడా అనుకోకూడదు చూసేవాళ్ళని చూస్తాం తూడ్డం తప్పు కాదు ఇలా సంకల్పించుకోవడం తప్పు అదే నేను అనేది సో నా కొడుకులు కోళ్ళు ఉండ అలా అనుకోకూడదు ఉండేవాళ్ళు ఉంటారు లేని వాళ్ళు లేదు ఒకే దారిని పోతూ ఉంటారు దీంట్లో ఒకళ్ళు ఒకళ్ళు ఎవరు ఏమీ కాదు ఎవరికి వారే ఎమునా తీరే ఎవరికి వారే కుంభమేళాలో లక్ష మంది ఉంటారు మీ లక్ష మంది ఉంటారు దాంట్లో మీ వాళ్ళు ఎవళ్ళు అండి ఎవరు మీ వాళ్ళు కాదు ఈ సంవసారం అలాంటిది ఎవళ్ళు నా వాళ్ళు అన్నవాళ్ళు ఎవరూ లేరు దట్ ఈస్ ది ట్రూట్ సో ప్రేమ చూపించడానికి నేను చెప్పింది ఆటంకం కాదు ఆ సందర్భం వేరు కాబట్టి నేను నా వాళ్ళు అలా సంకల్పించుకోకూడదు లేకపోతే నేను అపోలో హాస్పిటల్కి దగ్గరగా ఉంటాను వాళ్ళు ఏమో చక్కగా అంబులెన్స్ పంపిస్తారో అలా సంకల్పించుకోకూడదు ఈ వైర్లు ఇవి పెట్టి ఇలా పడుక్కొని అలా సంకల్పించుకోకూడదు ఏమో ఏమవుతుందో ఇప్పుడు ఎలా మరణం వస్తుందో ఎవడూ చెప్పలేడు కానీ సంకల్పం క్లీన్గా ఉండాలి సంకల్పం ఎలా ఉండాలంటే నేను మరణం మరణం వచ్చేప్పుడు తెలుస్తుంది ఆయనకి ఆయనకి ఆయన మరణం తెలుసు అని వార్త కింద నేను అవునండి చాలా గొప్పవారు అంటూ ఉంటాను ఎందుకని ఇప్పుడు పోయినా ఆయన కాదు గొప్పవారిని ఆయన అంటూ ఉంటే నేనెందుకు కాదనాలి నేను నేను అడ్డు చెప్పను తనక్కాను కానీ సత్యం ఏమిటంటే పోయేటప్పుడు ప్రతివాడికి పోతున్నానని తెలుస్తుంది ప్రతివాడికి కూడా తెలుస్తుంది మామూలుగా ఆ జైళ్లలో ఉండే ప్రాణం వదిలిపెట్టిన వాడికి కూడా తెలుస్తుంది పోయేటప్పుడు తెలుస్తుంది కాబట్టి నాకు తెలుస్తుంది నేను ఎలా పో పోవాలి దేహాన్ని నేను ఎలా వదిలిపెట్టాలంటే నేను కూర్చుని దేహాన్ని విడిచిపెడతాను కూర్చుని ఇలా పడుకునే కాదు కూర్చుని దేహాన్ని విడిచిపెడతాను అంటే ఇప్పటి నుంచి నిటారుగా కూర్చోవడం అభ్యాసం చేసుకోవాలి కూర్చుని దేహాన్ని విడిచిపెడతాను గాలి నిండా పీల్చుకుంటాను పీల్చుకుని ఓ అని దేహాన్ని విడిచిపెడతాను అలా సంకల్పించాలి కొడుకులు కోడళ్ళు కాదు ఇది సంకల్పించి ప్రయాతి త్యజన్ దేహం సయాతి పరమాంగతిని దేహాన్ని విడుదేస్తాడు ఈగోలెస్ అవేర్నెస్ ఈగో ఏ ఉంటే కదా అసలు ఈగోల ఈగోలస్ అవేర్నెస్సే బ్రహ్మ ఈగోయిక్ అవేర్నెస్సే జీవుడు అంతే శాస్త్రం అంతే అంతే సత్యం దీని చుట్టూ మీరు గోళ్ళంత పురాణాలు అల్లి మీ ఓపిక మీరు చూసుకోండి బట్ ఈగోలెస్ అవేర్నెస్ ఈజ్ బ్రహ్మ ఈగోయిక్ అవేర్నెస్ ఈజ్ జీవ కాయని ఇటు వేస్తే బొమ్మ అటు వేస్తే బోరుషుడు అంతే తేడా ఓంకారాన్ని మీరు ఎప్పుడైతే చెప్పారో ఈగో విలీనమైపోతుంది అహం విలీనమైపోతుంది అహం అపేతకం నిజ విభానకం ఆత్మస్వరూపం ప్రకాశించేస్తుంది సయాతి పరమానుగతిని అలా సంకల్పించాలి అలాగ భావన చేసుకోవాలి నేను ఆ రకంగా దేహత్యాగం చేస్తాను ఎందుకంటే మీరు దేన్ని గట్టిగా సంకల్పిస్తే అది సిద్ధిస్తుంది ఐ టలియూ అది సిద్ధిస్తుంది ఇట్ హ్యాపెన్స్ ఆ శక్తి ఉంది మనస్సుకు ఆ శక్తి ఉంది మీరు ఎంఏ చదవాలనుకున్నారు ఎంఏ చదివారా లేదా క్లాసుకి రావాలనుకున్నారు ఆటో వాళ్ళు కోఆపరేట్ చేయరు ట్రాఫిక్ అధ్వాన్నంగా ఉంటుంది ఏమీ అనుకూలంగా ఉండదు అయినా కూడా క్లాసుకి రావాలి అని మీరు సంకల్పించారు వచ్చారా లేదా ఇట్ హ్యాపెన్స్ దట్ సాల్ అదే రకంగా నేను ఓంకారాన్ని ధ్యానం చేస్తూ దేహత్యాగం చేసుకుంటా చేస్తాను అని మీరు సంకల్పించండి ఇట్ హ్యాపన్స్ లైక్ దాట్ నా అభిప్రాయం చిరజీవన్న దాని గురించి నేను అంతలు ఏదో టైంలో దేహత్యాగం చేయాల్సి ఉంటుంది కనుక చేసేప్పుడు నేను ఈ విధంగా దేహత్యాగం చేస్తాను ఎప్పుడు కూడా ఊర్ధ్వదృష్టి ఉండాలి అధోదృష్టి ఉండకూడదు శ్రీరామకృష్ణుడు చెప్పినట్టుగా నేను ఇలా మంచం మీద ఉండాలి కోడలు ఉండాలి ఈ దృష్టి ఉండకూడదు ఎవరిలో ఉండక్కర్లేదండి ఎవడో ఒకడు చేపట్టుకుని ఒక రెండు నోట్లో రెండు మంచినీళ్ళు ఆహారం పెట్టివాడు కొంచెం అవసరమైతే హెల్ప్ చేసేవాడు ఎవడు ఉంటే వాడే కొడుకు ఎవళ్ళు చేస్తే వాడే కొడుకు వాడే కూతురు అంతే అలా ఉండాలి కానీ ఇప్పుడు వేసింది అన్నం ఎవళ్ళు పెడితే వాళ్ళే అన్నపూర్ణ ఫలానా వ్యక్తే నాకు అన్నం పెడితే నేను సంతోషంగా ఒక ఆయన భోజనేస్తున్నాడు భోజనేస్తూ దుఃఖిస్తున్నాడు ఎందుకు ఆయన దుఃఖిస్తున్నావు నాకేమో నా భార్య ప్రేమగా ఉండి వడ్డించేది ఇప్పుడు ఆమె లేదు ఈవిడ వడ్డిస్తుంది ఈ పని ఈవిడ వడ్డిస్తుంది కదా నష్టం వచ్చింది కాబట్టి మనిషి ఈ విధంగా ఉంటాడు కనుక అలా ఉండకూడదు కనుక భవిష్యత్తు ఎవరు చెప్పగలరు ఎవరు చెప్పలేరు కాదు మేము చెప్పగలం కొందరు వారికి నా జోహార్లు నా తరఫు నుంచి జోహార్లే నాకెందుకునో భవిష్యత్తు మనం చెప్పలేమేమో అని కనుక ఆ విధంగా దేహాన్ని త్యాగం చేయాలి అదో ఒక అదొక గోల్ కింద పెట్టుకోవాలి గోల్ అంటే మీరు సంకల్పిస్తే అలా అవుతుందనే అభిప్రాయం అందాము య్యాతి మ్రియతే దేహత్యాగం చేస్తున్నాడు దీంట్లో ఇంకొక మెడిటేషన్ కూడా ఉంది అది ఎలాగంటే గాలి పీల్చేప్పుడు ఇట్ ఈస్ లైఫ్ గాలి విడిచిపెట్టేపుడు డెత్ అలా మెడిటేట్ చేస్తాం వి జస్ట్ మెడిటేట్ లైక్ దట్ అదే డెత్ మళ్ళీ పీల్చేపుడు లైఫ్ మళ్ళీ విడిచిపెట్టేప్పుడు డెత్ దట్ ఈస్ ది ట్రూత్ ఏమండ తర్వాత ఇంకొక మెడిటేషన్ ఉంది ఇవన్నీ మీరు చేసి చూడండి ఇంకో మెడిటేషన్ ఉంది ఎలాగంటే గాలి పీల్చేప్పుడు అహం ఉంటుంది అహం ఉంటుంది అహం గాలి విడిచిపెట్టేప్పుడు అహం ఉండదు ఈగోలెస్ ఓహ్ వెరీ అమేజింగ్ పీల్చేప్పుడు మీరు ఎంత తోసేసినా అహం నేను భావన ఉంటుంది కానీ విడిచిపెట్టేప్పుడు మీకు కావాలన్నా కూడా ఈగో ఉండదు ఈగోలెస్ అంచేతనే విడిచిపెట్టేపుడు ఓంకారం కాబట్టి ఆ విధంగా దేహాన్ని త్యాగ ఈగోలెస్ అవేర్నెస్ని ఓంకార సహాయంతో మనం అభ్యాసం చేయాలి సత్యజన్ పరిత్యజన్ దేహం శరీరం దేహాన్ని విడిచిపెట్టడం వాస్తవంలో మనం ప్రతిరోజు దేహాన్ని విడిచిపెడుతూ ఉంటాం నిద్రపోయేప్పుడు దేహత్యాగం చేసేస్తాం మళ్ళీ నిద్రలేస్తూనే దేహాన్ని తెచ్చుకుంటాం సో షర్ట్ తీసి విప్పి పక్కన పెట్టి మొన్న ఆడిపోతే నిద్రలేచిన తర్వాత మళ్ళీ షర్ట్ తొడుక్కున్నట్టుగా దేహాన్ని త్యాగం చేయటం వేసుకుంటూ ఉండటం మళ్ళీ మొన్నడు స్వీకరిస్తూ ఉండడం ఉంటుంది ఇప్పుడు ఫైనల్గా త్యాగం చేసేటప్పుడు పరిత్యజన్ ఫైనల్గా త్యాగం చేసేసి ఆ జీవ జీవుడు ఈశ్వరులో మమేక విలీనమైపోవుట అనే మోక్షము అని అంటారు దేహమితి ప్రయాణ విశేషణార్థం దేహ త్యాగేన ప్రయాణం ఆత్మన స్వరూపనాశే నేత్యర్థ ఇప్పుడు దేహం త్యజన్ అనే ఎక్స్ప్రెషన్ ఉంది దేహమును విడిచివాడు లేదా విడిచిపెట్టున్నది ఈ ఇది దేనికి విశేషణం దేహం త్యజన్ అన్నది ప్రయాణానికి విశేషణమా ఆత్మకి విశేషణమా ప్రయాణానికి విశేషం ఆత్మకు విశేషణం కాదు ఆత్మకి ఏ విశేషణాలు ఉండదు దేహమును విడిచిపెట్టేసింది అనేది ఆత్మకు విశేషణం కాదు ఎందుకంటే పరసు పోయింది ఇప్పుడు ధనికుడు ఉన్నాడు వారి ధనం అంటే ఇప్పుడు ఏమైపోయాడు నిర్ధనుడైపోయాడు ఒక ఆయనకి కీర్తి ఉండేది ఆయన కీర్తంతా పోయింది అంటే ఇప్పుడు కీర్తి లేనివాడైపోయాడు అలాగే ఆత్మకి దేహం ఉండేది ఇప్పుడు అయ్యో పాపం ఆత్మకి దేహం లేకుండా పోయింది అని అలా అనుకునేవారు అలా ఆత్మకి దేహం లేకుండా పోతే ఏమిటవుతుంది పిశాచ్యమవుతుంది నువ్వేం చూసేవా పెట్టేవా పిశాచ్యాన్ని ఏదో ఊహ అంతే అలాగే కాదు ఇట్ ఇస్ నాట్ లైక్ దాట్ సో మరైతే దేహమును చర్చించుట అనే దేనికి విశేషణం ప్రయాణానికి విశేషణం ఆత్మకు విశేషణం కాదు ఆత్మకి విడిచిపెట్టడము ఉండదు పట్టుకోవడము ఉండదు ఆత్మ దేహ త్యాగం చేసినందువల్ల స్వరూపనాశం లేదు దేహాన్ని పట్టుకున్నప్పుడు స్వరూపానికి పుష్టి లేదు ఆత్మ నిర్వికారంగా ఆకాశము వలె అలా ఉంటుంది ఇది ఎలా అంటే ఇప్పుడు కొండ ఉంది కొండలో ఆకాశం ఉన్నది మహాకాశం ఉన్నది కొండ పగిలిపోయింది కుండ పగిలిపోతే కుండ నష్టపోయిందా కుండలో ఆకాశం నష్టపోయిందా కుండే నష్టపోయింది ఆకాశం నష్టపోలే అలాగే దేహం త్యజన్ అన్నది ఆ దేహయాత్రకి విశేషణం దేహం ప్రయాణం చేస్తుంది ఆ దేహం చేసే యాత్రలో దేహం పడిపోవుట అని దే ప్రయాణానికి విశేషణం తప్ప ఆత్మకి విశేషణం కాదు ఈ మాట ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే ఏమన్నా మరి దేహం త్యాగం చేసేసి ఆత్మ ఎక్కడికి వెళ్తుంది అని అడుగుతాడు అంటే దేహ త్యాగం అన్నది ఆత్మకి విశేషణం చేసి అడుగుతాడు దేహత్యాగం ఆత్మకు విశేషణం చేయొద్దు ప్రయాణానికి విశేషణంగా పెట్టుకోవాలి ఎందుకంటే ఆత్మస్వరూపంలో విడిచిపెట్టడము నశించటము ఉన్నప్పుడు పుష్టిగా ఉండటము ఇవేమీ ఉండవు ఆత్మ అది పరమాత్మ ప్యూర్ చైతన్యం దాంట్లో తగ్గడం ఉండదు హెచ్చటం ఉండదు ఇప్పుడు ఆకాశం ఉన్నది ఇలా గుప్పిడి మూశాను ఆకాశం ఏమైనా తగ్గిందా గుప్పిడు ఇలా విడిచిపెట్టేశాను ఇప్పుడు ఆకాశం కొంచెం పెరిగిందా ఏమన్నా అంతే ఆ దేహత్యాగం అన్నది ఆ విధంగానే ఉంటుంది ఈ గుప్పిడి మూయుట తెరుచుటా అన్నది గుప్పిడి విశేషణం తప్ప ఆకాశానికి దాంతో ఏమీ సంబంధం లేదు ఆత్మచైతన్యం కూడా తెలియ వేదాంత తత్వం తెలియని వాళ్ళు అడుగుతారు ఈ ఆత్మ ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళింది అని అడిగితే వీడేదో చెప్తాను ఏమండి ఆత్మ రాదు వెళ్ళదు అని చెప్పాను నేను ఒకసారి అలా అయింది నాకు ఈ మంగళం అయింది నాకు ఆత్మకి రాకపోకలు ఉండవా అని నేను ఏదో మహా పెద్ద పండితుల్లాగే చెప్పాను చెప్తే ఆయన వెళ్ళిపోయాడు వెళ్ళిపోయాడు ఏమిటండి అలా చెప్తారు ఏదో పెద్ద పండితుడు అలా మాట్లాడతారు ఆయన అన్నాడు అయిపోయాను ఆయన హృషికేశ్ వెళ్ళాడు ఆయన తండ్రి పోయారు ఏదో హృషికేశ్ అక్కడ ఏదో చేస్తున్నాడు శ్రాద్ధాధికం చేస్తున్నాడు ఇతను అమెరికా నుంచి వచ్చాడు అపురోహితుడికి అర్థమైంది అక్కడ ఉండి చేస్తూ ఆయన ఒక ఆయన ఉంటాడు వీడు అమెరికా నుంచి వచ్చాడు అమెరికా నుంచి వచ్చేటంటే డా వన్ అదే అమెరికా ఇది అమెరికా లెక్క వన్ ఇష్ టూ ఫార్టీ మీ నాయనగారు స్వర్గానికి వెళ్ళి దాటిలో ఉన్నారు తప్ప దారిలో అట ఉన్నాడు అని అంటారు అనేప్పటికీ అయ్యో పాపం నాయన నాన్నగారు ఎలా ఉన్నా పొను వెళ్ళేప్పుడు స్వర్గానికి వెళ్తూ ఉంటే మనము దాని ఎదురు ఉపకారం చేయాలంటే చేయొచ్చు కదా వన్ ఇస్ టూ ఫార్టీ ఫైవ్ కదా ఏం సమస్య ఉంది సో అయ్యో పాపం అలాగా ఎందుకు అటక్ అయిపోయారు అంటే ఏదో చిన్న పాపం టడొస్తోంది అని అంటే ఓహో అలాగా దేవుడు పాపం ఆయన్ని విడుదల చేస్తే బాగుండునే అంటే దేవుడు విడుదల చేయడండి మీరు విడుదల చేయాలి మీరు నేను కలిసి చేయాలి దేవుడు దేవుడు ఎందుకు అరే నేను నువ్వు కలిసి అలా మీరు ఈ దానం చేసినట్లయితే ఆయన అటక్ నుంచి బయటపడిపోతాడు హా అయితే వన్ నో ప్రాబ్లమ్ సో లెట్ డస్ ఇట్ ఆయన చక్కగా చెప్పాడు ఈయన ఇలా చెప్పాడు ఏమిటి ఆత్మ ఎక్కడికి రాదు వెళ్ళదంటాడు అని ఆయన ఇంతవరకు ఆయన ఆశ్చర్యం ఇంకా సెటిల్ కానేలేదు సో లోకో బహు విధ లో అలా స తత్వాన్ని తెలుసుకోవాలని పీపుల్ ఆర్ నాట్ రెడీ టు నో దే ఆర్ రెడీ టు బిలీవ్ బికాస్ బిలీవింగ్ ఈజ్ ఈజీ విశ్వాసం తేలిక తెలుసుకోవడం కష్టం ఆత్మ ఆకాశం అది తెలుసుకోవాలంటే మీరు చాలా తపస్సు చేయాలి ఆత్మ ఇక్కడికి వెళ్ళింది అక్కడికి వెళ్ళింది అని లేట్ ఇస్ ఓన్లీ బిలీవ్ దాంట్లో మీరు కష్టపడాల్సిందేముంది యు హు జస్ట్ బిలీవ్ ఇట్ వెరీ ఈజీ పీపుల్ దే లవ్ టు బిలీవ్ దే డోంట్ వాంట్టు నో సరే ఆత్మకి ఈ హ్రాసము వృద్ధి ఇలాంటివేమీ ఉండవు ఆకాశము వంటిది పరమాత్మ ఆత్మ అంటే పరమాత్మది స యాతి గచ్చతి పరమాం ప్రకృష్టాం గతిం ఈ విధంగా జీవితంలో ఇంతకాలము అనే వ్యవధేమీ ఎంత అవకాశం మనకి లభిస్తే ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఓంకారాన్ని ధ్యానం చేస్తూ ఆ సమయం వచ్చినప్పుడు దేహం పత దేహం పతనం అవుతుంది ఈ విధంగా జీవించినవాడు జీవించి ఉండగానే ఆ పరమాత్మ చైతన్యంలో విలీనమై ఉంటాడు దేహం పడిపోయిన తర్వాత కూడా ఆత్మ చైతన్యంలో విలీనమయ్యే ఉంటాడు కొత్తగా వచ్చేదేమీ లేదు కానీ ఘటం ఉన్నప్పుడు ఘటాకాశం మహాకాశం కంటే విడిపోయి ఉన్నట్టుగా అనిపిస్తుంది ఘటం పోయినప్పుడు ఈ ఘటాకాశం విడిపోయి మహాకాశంలో కలిసిపోయినట్టుగా అనిపిస్తుంది విడిపోవడము లేదు కలవడము లేదు కానీ విడిపి విడిపోయినట్టుగా అనిపించడం ఉంది కలిసినట్టుగా అనిపించడం ఉంది ఇది ఎలాగంటే పసుపు ముద్ద తీసుకురమంటారు పూజ చేసేప్పుడు పసుపు ముద్ద ఈ పసుపు ప్రారంభిస్తాడు ప్రారంభించి దాని మీద ఆవాహనం చేస్తాడు గణేష్ మహారాజుని ఆవాహనం చేసి తర్వాత సమస్త ఉపచారాలతో పూజ చేస్తాడు పూజ చేసిన తర్వాత విసర్జనం చేసేస్తాడు గణేషం యథాస్థానం ద్వాసయామే అని విసర్జనం చేసేసి అమ్మగారిని పిలిచి అమ్మగారు ఇలా రండి అని పిలిచి ఈ పసుపుద్ద వంట బ్రాహ్మణుడికి ఇవ్వండి సాంబార్లో వేసే ఉంటాడు వేసేస్తాడు ఈ వంట బ్రాహ్మణుడు ఇస్తే సాంబార్లో వేసేస్తారు కాబట్టి ఇప్పుడు అక్కడ ఈ ఆవాహనం విసర్జనం ఈ ఆవాహనం విసర్జనం చేయడం వల్ల పసుపు ముద్దలో మార్పు ఏం రాదు పసుపు ముద్దలో మార్పు వస్తే సాంబార్కి ఎలా పనికి వస్తుంది అది ఉన్నది ఉన్నట్టుగానే ఉంటుంది అయితే మరి ఎందుకు అలాంటప్పుడు ఆవాహనం ఎందుకు విసర్జనం ఎందుకు అంటే షోడశోపచార పూజ సిద్ధించిందా లేదా మీరు ఆవాహనం చేయకపోతే షోడశోపచార పూజ ఎలా సిద్ధిస్తుంది షోడశోపచార పూజ సిద్ధించడం కోసం ఆవాహనము సిద్ధించేసిన తర్వాత విసర్జనము పసుపుంత పశు పొందలాగే ఉంటుంది అలాగే ఆకాశము ఒక పరిస్థితి ఒక పరిచ్ఛిన్నవం సిద్ధించటం కోసం ఘటాకాశంగా భాషిస్తుంది పరిచ్ఛిన్నవం పోయినప్పుడు మళ్ళీ మహాకాశంలో కలిసిపోయింది అలా అనుకోవడమే తప్ప భావనయే తప్ప వస్తుస్థితిలో మార్పు ఏమీ ఉండదు అలాగే అజ్ఞానం చేత నేను స సర్వమునుంచి విడివడి ఉన్నాను అని అజ్ఞానం చేత జీవభావంలో ఉంటాడు ఓంకార ధ్యానం చేసి అజ్ఞానాన్ని తిరస్కరించి అజ్ఞానానికే మరో పేరు అహంకారం అహంకారం విలీనమైపోతే అజ్ఞానం పోయినట్టే వాడు జ్ఞానం చేత ఆ పూర్ణ ఆత్మతత్వంలో విలీనమైపోయి ఉంటాడు సయాతి పరమా గతిం అంచేతనే కఠోపనిషత్తులో వాక్యం ఉంటుంది విముక్తశ్చ విముచ్యతే విముక్తుడు విముక్తుడు ద లిబరేటెడ్ బికమ్స్ ద లిబరేటెడ్ అది ద లిబరేటెడ్ బికమ్స్ మోక్షమును అప్పటికే పొంది ఉన్నవాడు మోక్షమును పొందును విముక్త విముచ్యే వెండర్ఫుల్ స్టేట్మెంట్ అనన్యేత సత వో మాం స్మరతి నిత్యశ తులభ పార్థ నిత్యయోగిన దేవుడు సులభుడా దుర్లభుడా దేవుడు సులభుడా దుర్లభుడా సందర్భాన్ని బట్టి సందర్భాన్ని బట్టి ఇప్పుడు తిరుపతి మీరు మంచి సీజన్లో వెళ్ళారనుకోండి దర్శనం సులభమా దుర్లభమా దుర్లభం సీజన్ కానప్పుడు వెళ్ళారనుకోండి దర్శనం సులభం కొంతమంది ఏం చేస్తారంటే సీజన్ కానప్పుడు వెళ్తారు వెళ్ళి ఇలా వెళ్ళి అలా దర్శనం చేసేసి వచ్చేసి ఆ లడ్డూ ఇస్తారు ఆ లడ్డూ తీసుకుని వచ్చేసి మళ్ళీ అలా వెళ్ళి మళ్ళీ దర్శనం చేసి వచ్చేసి మళ్ళీ లడ్డూ తీసుకుని మళ్ళీ వచ్చినప్పుడే నువ్వు రెండు సార్లు వచ్చి పోతే ఆయన కోపడితేనే సో సులభం దర్శనం సులభం కానీ సీజన్ ఉన్నప్పుడు వెళ్ళారనుకోండి వెళ్తే అక్కడ పన్నెండు కంపార్ట్మెంట్లలో భక్తులు నిండి ఉన్నారు ఈ భక్తులందరూ నిండి ఉండి ఏం చేస్తున్నారంటే ఇడ్లీలు వడలు మొదలైనవి సేవిస్తుంటారు భక్తులు వరికి ఏం చేస్తారు ఇడ్లీలు వడలు అక్కడ సేవ సేవలు ఉంటుంది సేవిస్తూ ఉంటారు వరి అక్కడ నేనుంటే నేను అదే పని చేస్తాను మరి ఏం చేస్తాం అంతకంట సో కాబట్టి సులభము దుర్లభము ఓ సందర్భంలో సులభం మరో సందర్భంలో దుర్లభం ఇప్పుడు దేవుడు మాట ఏమిటి దేవుడు సులభుడా దుర్లభుడా ఇప్పుడు దేవుడు వైకుంఠంలో ఉన్నాడు అనుకోండి ఖాయంగా దుర్లభుడు ఎలా వైకుంఠంలో ఎక్కడండే దేవుడు అమెరికాలో ఉన్నాడంటే వేసాయతో తెచ్చుకుని కింద మీద పడి ప్రయాణం చేసి వెళ్ళొచ్చు కానీ వైకుంఠంలో ఉన్నాడంటే ఎక్కడికి వెళ్తారు దేవుడికి మనకి మధ్యన మృత్యు అడ్డంగా నిలబడి ఉన్నట్టు వైకుంఠంలో దేవుడు ఉన్నాడంటే ఇక్కడ నేనున్నాను దేవుడు అక్కడ ఉన్నాడు మధ్యలో గోడ అడ్డు ఏమిటో గోడ మృత్యువు అవ్వా అన్యాయం కదా దేవుణ్ణి దర్శిద్దామని అనుకుంటే మధ్యలో మృత్యువు అడ్డంగా నిలబడిందంటే వాటే పెట్యు పెక్యులే సిచ్యువేషన్ సో దేవుడు సులభుడా దుర్లభుడా అన్నది జ్ఞానం మీద ఆధారపడి ఉంటుంది జ్ఞానము ఇట్ ఈస్ ఇట్ ఈస్ ఇట్ ఆల్ హ్యాంగ్స్ బై ద థ్రెడ్ ఆఫ్ నాలెడ్జ్ మీరు స్వరూప జ్ఞానాన్ని కలిగి ఉంటే దేవుడు సులభుడు మీరు జ్ఞానాన్ని సంపాదించుకోకుండా మీరు కర్మలు ఉపాసనలు అజ్ఞానంతో జ్ఞానాన్ని సంపాదించుకోకుండా చేసేటంటే అర్థం ఏమిటి అజ్ఞానము యొక్క భూమికలో అజ్ఞానం యొక్క బ్యాక్గ్రౌండ్లో మీరు కర్మలు ఉపాసనలు అలా చేస్తూ ఉంటే దేవుడు చాలా దూరంగా ఉన్నట్టు అనిపిస్తాడు అబ్బా చాలా కష్టం తపస్సు చాలా తపస్సు చేస్తే కానీ దేవుడు దొరకడు తపస్సు కొంచెం తపస్సు కూడా కష్టమే అలాంటిది చాలా తపస్సు మరీ కష్టం అని దుర్లభుడైపోతాడు కాబట్టి దేవుడు సులభుడు దుర్లభుడు సులభుడే కానీ దుర్లభుడు దుర్లభుడే కానీ సులభుడు ఇక్కడ శ్రీకృష్ణుడు ఈశ్వరుని యొక్క సులభత్వాన్ని ఈ శ్లోకంలో ప్రతిపాదిస్తున్నాడు దీన్ని మనం రేపు వ్యాఖ్యానం చేద్దాం ఓం పూర్ణ మధం పూర్ణమిదం పూర్ణ పూర్ణస్ పూర్ణమాదా పూర్ణమేవాశిష్యే